సరే ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభావా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి పంపనురా మహోన్నతుడేవాతండి కృప నీకి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు తండ్రి మమ్మల్ని సజీలపై నిలబెట్టుకున్నారు ప్రభావ దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని అరచేతులు మమ్మల్ని చెక్కున్నారనైనా మా కొండ మా కోట మా తాగుకొని చోట మీరే ప్రభావ మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా నీకు వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుత్రులు స్తోత్రాలు అర్పించుకోవచ్చు ప్రభా నా దేవా నా తండ్రి ఇక దినం మాకు అనుగ్రించినారు ప్రభా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు తండ్రి నేను శృతించలాగన మరి నేను మీ వాక్యాన్ని ధనించిన ఈ సమయాన్ని బట్టి నీకు అన్నాను నీకే స్థతులు స్తోత్రమైన గొప్పదేవాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడండి నీకు నూతనమైన అభిషేకా కనుగరించండి మా హృదయాలు సరిచేయండి మీ వాక్యాన్ని పట్టుకుని జీవించి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయం ప్రభావ నా దేవ నా ప్రభా మీరు అక్కడ దినాలనే ఉంటుందిగా ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారా వస్తున్న ప్రభావ అర్థం చేసుకునే ప్రభా మా జీతాలు ముందు పోలాలని సహాయపడండి నా దేవ అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడాల ప్రభా ఒక ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుందిగా ప్రభా ఏ రీతిగా ప్రభా ఒక జన నేను ఎట్లా వాక్యం చెప్పాలో ప్రకటించాలి సిద్ధపరచాలి ప్రభావ మీరే మాకు జ్ఞానం ఆత్మ నిర్తింపు దయచేసి మీరే మహిమను మన గొప్ప దేవ ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి మీరే మాత్రం మాట్లాడండి నూటందు అభిషేకం అందరికి అనుగ్రహించి వాక్యాలని సత్యం గ్రహించేతలు ఇతర తెరవండి తండ్రి అర్థం చేసుకోని ప్రభావం జాగ్రత్తగా ప్రకటించిన నామానికి మైము లేచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సౌండ్ వస్తున్నాయి శలు కల్వర తులూ మధ్యో వేలాడి సయ దళువలాడి స వెలి స బి అయిల్ గితి వాళ్ళు వాళ్ళు వో ఆ గో గోర కల్వరిలో తులవల మధ్యలో Dhe laudhi nahe saiyya Nera muncheya nini voh E gora papi kharathu Nera muncheya nini voh E gora papi kharathu Dharamayi na silva మోస కొరడాలు చెని చీల్చెని నీ సుందర దేహమునే తడిపెను నీ తను రుధిరంపుదారలే తడిపెను నీతను రుధిరంపుదారలే సిలువలో ఆ ఘోర కల్వరిలో మ్యను రేలాడిన వదకు సిద్ధమైన గుల్ల పిలవనే భూమిన ఉమ్మివేయా moni vi ainaave bhagak siddhmaina gurpilavane bhumina unviveya moni vi ainaave doshinchi apahsinchi sinsinchiri ninnu doshinchi अपहसिंची थिंचि चिरि निन्नू ओहकु अंदद नी त्याग मे सैया ओहकु अंदद नी त्याग मे सैया सिलुवलो आ सिलुवलो आगोर कलवरिलो తులూలా మా జడి సు బి నీ సయ నీ సయ బయ సయ సివల హాశిబలో గోర తురు వల మాద్యో రేలాడి సురు వల మాదిలోడినైయ కొత్త సంఘానికి సంబంధించి పిల్లగలిపి చూడాల్సిందే పిల్ల గారు స్టార్ట్ చేసుకోవాలి కానీ నిన్న మనకు కుదరలేకపోతుంది ముఖ్యంగా నాకు కుదరలేదు అందుకే నేను చూడలేదు సో దాన్ని కొంచెం క్షిప్తంగా తీసుకొని అటు మొన్న దిన ఉన్న వాక్యాన్ని కూడా తెలిపేసుకుంటాం సమస్య భయంకరమైన సమస్యల కాలంలో మనం అంటున్నాం కాబట్టి ఏమిటిగా మనం ముందుకు కొనసాగాలం అనేది కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తాం ఇది విశ్వాసం క్రియ రూపకంగా చూపించుకుంటే కాలం ఇది వ్యక్తిగతంగా మీ హృదయంలో పెట్టుకుంటే సరిపోతు దాన్ని బయటికి చూపించాలని అంటే ఈ యొక్క లాక్డౌన్ టైంలో ప్రభుత్వం మనకు బయలుపరిచిన విధానం దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే మటుకు అది మృతం అయిపోతుంది అండ్ వచ్చి మృతం అయిపోతుంది మనం ఎన్నిసార్లు చూసినాం విశ్వాసం కాబట్టి ప్రార్థన చేద్దాం చేసినాక ఇక వాక్యాన్ని మనం ఈ విధంగా ధ్యానిద్దాం పట్ల ద్వారా వాళ్ళు తండ్రి మీకు వననాలు ఏదైనా రూపగల దేవా ఈ విధాకాలం సురక్షితంగా కాపాడందుకు మీకు సద్ధ కలిగెట్టే మీకు వననాలు నేను విధానానికి మీకు మనకు మార్గాన్ని గురించి నడిపించాను ప్రతి మార్గంలో సరళం చేయాలి చేయపట్టి పనులు విజయం అందించండి ప్రభుత్వ దుష్ట శక్తులైన అనేక దేశాల నుంచి మమ్మల్ని వెంటాడుతున్నాయి కానీ మీరు అన్ని ఖర్చు పెట్టాలని చెప్పి ప్రతి పరిస్థితి కాంప్రమైజ్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము మమ్మల్ని మేము అమ్ముకోకుండా తర్వాత వర్తించుకొని జీవించి బిడ్డలుగా తయారు చేయకుండా తీసుకున్నాను తర్వాత కుటుంబ పరంగా సమస్యలు ఉంటున్నాయి ఉద్యోగ పరంగా సమస్యలు ఉంటున్నాయి సొంత పరంగా సమస్యలు ఉంటున్నాయి ప్రతి దిశ నుంచి సమస్యలు నేనైనా ఖచ్చితంగా ప్రభుత్వా మీ యొక్కగలుగుతున్నాం కాబట్టి నైన్సి మేము బహు సమీపంగా మరీ జాగ్రత్తగా పరిశీలించేపడండి యజమానుడు వచ్చే సమయానికి ఏ పని వాడు పనిలో నిమగ్గమైంటాడో వాడిని మెచ్చుకుంటున్నారు మీరు కాబట్టి ఆ రీతిగా దావులాగా పెద్ద క్షణం మేలుకో ఉండాలి తండ్రి మీరు ఆ యొక్క సార్ది విషయాలు మాత్రం మాట్లాడుతున్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి మీరు వచ్చే టైంకి ఎవరు మేలుకొని ఉంటారు అన్న విషయాన్ని లేకపోతే రెచ్చ పెడుతున్నాను నేను కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు మేము మరికొన్ని ధైర్యంగా గణించాలని ఆశపడుతుండగా మీరే మాకు సహజ నడిపించి మళ్ళీ మనందరమానికి ఆర్థిస్తున్నాం మరోసారి మనం మీ కృపల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నేను చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు పొంది ఉందామని శ్వసిస్తున్నాం నేను మీరే ఆమోదించండి బలపరచండి చీకటి శక్తులని ఓకే అబ్బా వాటి మీద మీరు మాకు కాబట్టి నేను మీ మహిళ మార్గంగా అధికారం ఇవ్వడని అర్పించామని ఏం ప్రార్థిస్తున్నాను తండ్రి గ్రంథాన్ని మూడవ అధ్యాయ కొన్ని నెలల నుంచి అక్కడికి ఆగిపోయింది అది ఐదవ సంఘకాలం ఇది సార్దీస్ అన్న సంఘం అయితే సార్దీస్ సంఘము ఎటువంటిది అనేది నేను బహుదీర్ఘంగా నేను గమనిస్తా ఉన్నాను లాస్ట్ మోర్ దెన్ త్రీ వీక్స్ మూడు వందలు కరెక్ట్ ఇది నాలుగో వారం ఎందుకు అంటే సార్దీస్ అనేది మృత అని నేను చూపించిన డెడ్ చర్చ్ అంటాను ఇంగ్లీష్ లో సార్దీ పర్లకు రాజు ఆ దృశ్యం ఇంతకుముందు సంఘాల గురించి కూడా నేను చూపించిన విశీకరించిన ఒక్కొక్క సంఘము ఒక్క సంఘము సర్పములకు సాదృష్టంగా ఉంటే మరొక సంఘము పేళ్లకి సాదృష్టంగా ఉంటే మరొక సంఘము రెండు గుంపులు వస్తారు సర్పాలి పేళ్లకి సాదృశ్యంగా నేను చూపించిన వాటర్ రికార్డింగ్ మీరు ఓపికతో వింటే వీటిని కనెక్ట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ టైం దానిక సాధ్యం ఈ మార్జనే కాదు విరక్తి చెంది వెళ్లిపోతా ఉంటారు కానీ కొంచెం ఓపికతో ఎందుకంటే పనివాడు అంటే ఓపిక తను పని చేయాలి కదా కష్టపడాలా ఓపిక తను పనిచేయాలి కాబట్టి మనం ఓపిక కష్టం పడాలా కష్టపడడం నేర్చుకోవాలా చదవడం నేర్చుకోవాలా రీడింగ్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్ రోజుకి కనీసం ముప్పై నలభై పేజీలు చదవకపోతే మన మైండ్ పని రాకుండా పోతుంది కొంతకాలానికి అవి మనం చెప్పాలందరికీ రీడింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోండి అనేసి నోబెల్ ప్రైజ్ గిన్నర్ సెంటర్ ప్రపంచంలో బహు గొప్ప వాళ్ళు ఏ రూపం అంటే ఎవ్వరు కనిగిని ఎరగని దిశలన్నీ కనుక్కున్న వాళ్ళు వెళ్ళి అటువంటి వాటికి కొన్ని కోట్ల బహుమానం ఇస్తుంది ఈ స్వీడన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం అట్లా ఎంతమంది సైంటిస్ట్లని వాళ్ళు వారికి బహుమానాలు ఇస్తా ఉంటారు నోబెల్ ప్రైజ్ అంటారు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అంటారు అయితే ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అంటారు వాడి జీవితాంతము ఎవ్వరు కనుకొనిది కనుక్కున్నాడు కాబట్టి మనకు అన్ని లక్షల కోట్ల డబ్బిస్తున్నది వాళ్ళ గవర్నమెంట్ స్వీడన్ గవర్నమెంట్ మన దేశంలో కూడా చాలా మంది పొందుకున్నారు ఆ బహుమానాలు రీసెంట్లీ కూడా ఒక రెండు సంవత్సరాలు సంవత్సరాల క్రితం కూడా ఒక వ్యక్తికి ఇచ్చారు దేశాల నుంచి మనుషులు పొందుకుంటున్నారు బహుమానాలు నోబుల్ ప్రైజ్ సంక్రాంతి నోబుల్ ప్రైజ్ అనే నోబుల్ ప్రైజ్ విన్నర్స్ అంటే వారి జీవితాంతము అంతగా అంటే మనకంటే బహు విష్పరీత కష్టపడి కనుక్కున్నారు సైన్స్ లో గాని మెడిసిన్ లా కానీ టెక్నాలజీలో గాని అన్నిట్లలో వాళ్ళు కొన్ని కనుక్కున్నారు కాబట్టి ఎవరు కనుక్కొని అది ప్రపంచానికి ఎంత సహాయపడుతుంది వాళ్ళు కనుక్కున్న కొత్త విషయాన్ని అందుకని వాళ్ళకు బహుమానం ఇస్తారు అయితే ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అంట వాళ్ళ లైఫ్ టైమ్ ఎనిమిది వాళ్ళ మెదడుని వాడుకుంటారు అంట ఎనిమిది శాతం అంటే దేవుడు చిన్న ఈ మెదడుని ఎనిమిది శాతమే వాడుకుంటే అంత గొప్ప సైంటిస్ట్ తయారైతున్నారు మళ్ళీ మనలాంటి ప్రజలము ఎంత శాతం వాడుతున్నాం మన బ్రెయిన్ అంత గొప్ప వ్యక్తులు ఎనిమిది శాతమే వాడితే మనలాంటి వాళ్ళము నేను అనుకుంటే ఒక్క కూడా వాడతలే మన బ్రెయిన్ వేస్ట్ అట్లా దేవుడు అంత బహుమానాన్ని అంత పెద్ద బ్రెయిన్ ను ఈవెన్ వన్ పర్సెంట్ కూడా మనం వాడుకుంటున్నాం మన జీవితాంతం చనిపోయిన తిరగం అయిపోతుంది అంటే ఆయన ఇచ్చిన ప్రకృతి శాఖం ఇచ్చిన ఆ బహుమానాలను మనం వాడుకోలేకపోయినామన్నది భౌతికరం నాకు అందుకే నేను విపరీతంగా లైఫ్ ఒకటి ఆపర్చునిటీ కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ చదువుతాను బైబల్ ఈ లోకంలో ఉన్న సైన్స్లు సబ్జెక్టులు పుస్తకాలు అన్ని రకరకాల పుస్తకాలు జరుగుతూ ఉంటాను టైమ్ ఉండదు యాక్చువల్ గా పద్దెనిమిది సెంటర్ వరకు పనిచేస్తుంటాం ఎక్కడెక్కడ పోతుంటాం సేవలో అయినా కానీ నేను ఏదో ఒక టైం ఎక్స్ప్లోర్ చేసి చదువుతూనే ఉంటాను దాని తర్వాత మనకు ఉండే అవకాశం ఇంకా ఇవి ఎందుకు చదువుతాను అంటే సంఘక్షేమం కొరకు స్వార్థం కొరకు ఎక్కడో ఒక స్థలంలో సంఘానికి ఇవన్నీ కనుకొడతాయని కాబట్టి నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు టీవీ చూస్తా ఉంటావా వృధా చేసుకుంటావా అదంతా అబద్దం మీడియా అనేది ఒక టీమ్ అని నేను ఎన్నిసార్లు రుజుపరచిన అండ్ ఢీమన్ అంటే వాడు దొంగ వాడు ఎప్పుడైనా అబద్దాలు చేస్తాడు న్యూస్ అంతా అబద్దాలే ఉంటాయి నైన్టీ పర్సెంట్ నైన్టీ ఉంటాయి అందులో ఫైవ్ పర్సెంట్ తత్వం ఉన్న ఉంటాయి కాబట్టి న్యూస్ అంతా అబద్దమే అందుకు మనం దాన్ని చూడము దాన్ని నమ్మము దాని దగ్గర టైం వేస్ట్ దాని బదులు మన బైబుల్ జంటాం అందులో నుంచి దేవుడు తను మాట్లాడతాడు ఏం జరగబోతుందో ఆయన చూపించారు గొప్ప దేవుడు కాబట్టి సారదీస్ పర్లవరాజ్ అది మృతమైంది అన్న విషయాన్ని ఇంకా కొత్త ఉందని నేను తగిన వారిని చూపించినాను పర్లవ మూడవ మొదటి వస్తున్నాడు సార్దీస్ ఉన్న సంగతి దూతకు ఇలాగే వ్రాయిను ఏ నక్షత్రంలో దేవుని దేవుని ఏడు ఆత్మలను తెలవాడు చెప్పు సంగతి అంటే మన కవి మాట్లాడుతున్నాడు ఏడు నక్షత్రములు గలవాడు మన ప్రభు ఆ ఏడు ఆత్మలు గలవాడు మన ప్రభు కాబట్టి ఏడు ఆత్మలు అన్నప్పుడు ఏడు సంఘాలు అన్న విషయం ఏడు నక్షత్రములు ఏడు ఏడుగురు సేవకులు అని కూడా విషయం ప్రతి సంఘానికి ఒక సేవకుడు ఒక సంఘకాలానికి ఒక అంటే ఒక మనిషి కాదు ఆ టైంలో ఉన్న సేవకులందరినీ ఒక నక్షత్రంతో పోల్చండి అన్నాడు కాబట్టి ఒక చాలంలో ఒక సంఘం అంటే మన కాలంలో బాప్టిస్ట్ చర్చ్ అనుకోండి హైదరాబాద్ చర్చిలున్నాయి అలా వంద బ్యాప్టిస్ట్ చర్చి లకు ఉండే సేవకులందరినీ ఒక నక్షత్రంతో పోలిస్తాం అక్కడనే వెస్ట్లీ చర్చ్ అనుకోండి అది ఒక వంద చర్చిలు ఉంటాయి హెబ్రోన్ ఒక వంద చర్చిలు ఉంటాయి ఎస్టీజీ ఒక వంద చర్చిలు అనుకోండి అట్లా ప్రతి చర్చ్ కాలం ఒక వంద చర్చి లకి మంది పాస్టర్స్ ఉంటాయి ఆ పాస్టర్లని నక్షత్రంతో పోలిస్తారు అన్నట్టు సేవకులు రెండరు మీరు వెళ్లి వెలిగించేవాళ్ళు కాబట్టి వెలుగునిచ్చే వాళ్ళంటే నష్టాలతో పోల్చబడతారు దేవుని ఏడు ఆత్మలు అంటే దేవుని యొక్క ఆత్మ అనుగ్రహరించబడ్డ ఈ సంఘాలు అన్నట్టు మొదట్లో దేవుని ఆత్మలున్నాయన్న విషయం వ్యాఖ్యలు చేస్తుంది సంఘాలు కాలం అయితే మన ప్రభువే ఆ వెలుగునిచ్చినవాడు మన ప్రభు ఆత్మనిచ్చినవాడు అతను చెప్తున్న సంగతి లేవనగా నీ క్రియలను నేను అడుగుతున్నావు అంటే నువ్వు చేస్తున్న పనులు నువ్వు ఏదో ప్రోగ్రామ్స్ చేస్తున్నావు రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నావు సండే ప్రోగ్రామ్ మండే ప్రోగ్రామ్ వెంక్డే ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకున్నావు మంచిదే కానీ నాకు తెలుసు మీరు అన్ని పనులు చేస్తున్నారు అయినా గాని ఏమనగా జీవించున్నావన్నా పేరు మాత్రం మీకున్నది మీకుంది పేరు రక్షణ పొందిన వాడవని దేవుని పేరు మీకుండి ఏర్చకరిత నామం నీకుంది కానీ నీవు మృతుడవే చచ్చిన వాడు అంటే కుట్ట పేరు పెట్టుకున్నంత మాత్రం నా రక్షణ పొందినట్టు కాదు కుట్ట పేరున ఏర్చకరిత నామన్న దాక్షణ పొందినంత మాత్రం నా నువ్వు జీవించిన వాడు కాని కాదు అక్కడ ఏం చెప్తుందంటే నువ్వేదో ఆచారబద్ధంగా క్రియలు చేస్తున్నావు కానీ నువ్వు చచ్చిన వాడవంటున్నే నువ్వు ఆల్రెడీ డెడ్ ఈ సార్దీస్ అనేది డెడ్ చర్చ అన్నట్టు ఈ రోజు అన్నట్లునే ఉన్నాయి కదా సార్దీస్ లాగానే ఉన్నాయి అయితే రెండో వచనంలో ఏమంటున్నా నీ క్రియలు నా దేవుని ఎందుకంటే నాకు కనబడలేదు అంటే నువ్వు చేస్తున్న క్రియలు ఏదో ప్రోగ్రామ్స్ చేస్తున్నావు వారాంత వారాంతి ఐదారు ప్రోగ్రామ్స్ చేస్తున్నావు లేదా క్యాలెండర్ లాగా పెట్టుకుని ఏదో టైం టేబుల్ లాగా పెట్టుకుని ప్రోగ్రామ్స్ ఈ లోకాదీతంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నావు కానీ అవి సంపూర్ణంగా నాకు కనబడలేదు నా దేవుడిటనే నాకు కనబడలేదు కనుక ఇప్పుడు చూడండి నీ కార్యాలు సంపూర్ణమైన కావు కనుక జాగరూకుడు అంటే మేల్కో జాగరూకుడు అంటే వాచ్మ్యాన్ వాచ్మెన్ లాగా తయారుగా ఇప్పుడైనా మేల్కో సింహం అమాంతంగా నిన్నీటికొచ్చి పడ్డప్పుడు నువ్వు గ్రహించకపోతే గొర్రెవి గడిమేస్తావు అది గుషలో గుహ పొందలో దాచుకుని ఉంది ఆ సింహం గొర్రె ఎలాకుండా గడిమేస్తావు అంటే అది వచ్చి ఒక్కసారి నిలబడుతుంది కాబట్టి నువ్వు జాగరూకుడిగా లేకపోతే ఏమిటి నువ్వు జాగరూ కూడా వై చావన ఉన్న మిగిలిన వాటిని బలపరచము అంటే చిన్నది ఇంకా మిగిలిందంటే చిన్నది కదా ఈ చిన్నది కూడా బోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం చావన ఉన్న అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసింది వాక్యం ఇది ఎట్లా ఎట్లా బలపరచుకోవాలో మూడవ వర్షంలో నీవేలాగూ ఉపదేశం పొందుతావో ఏలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుంది ఇది చాలా పాయింట్ మూడవ వర్షం చాలా ముఖ్యమైన ఏలాగో ఉపదేశం పొందితేవో నీకు మొదట ఎటువంటి ఉపదేశం అనుసరించబడింది మొదట్లో హస్లో మొదటి ప్రేమ మొదటి రక్షణ సందేశం ఉపదేశం అది ఏలాగో వింటివో దానిని స్వీకరించి అంటే పాపక్షమపణ పొందుకున్నావు బాక్షం పొందుకున్నావు జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకోనిచ్చు దాన్ని జ్ఞాపకం చేసుకుని ఉదయం లేదు మార్మన్స్ పొందము పాప పాపం చెప్పి నేను తర్చ తప్పాడు అని చెప్తున్నాడు నువ్వు జాగరూకుల వైయుండ అంటే నువ్వు సేవకుండా తయారకపోతే ఏం జరుగుతుంది ఇది పాయింట్ ఎందుకు డెడ్ చర్చ్ గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వు కిందనే గురించి ఏదో కార్యాలు చేసుకుంటా ఉన్నావు నేనేదా స్కూల్ టీచర్ ని యూట్యూబ్ ఫెలోషిప్ టీచర్ ని ఇలా మాట్లాడుకుంటున్నావు ఏదో ఆచారంలాగా చేస్తున్నావు కానీ నువ్వు మేలుకుంటలేవు నువ్వు కనిపిస్తలేవు ఈ లోకం రాబోయే ఉపగ్రహం నువ్వు ఎప్పుడు చూడలేదు ఎందుకు ఈ రొట్టెడ్ ప్రోగ్రామ్స్ సండే ప్రోగ్రామ్ సండే వర్షపు సండే నాలుగు టైంస్ వర్షపు చేస్తూ ఉంటున్నావు చర్చ నడిపిస్తూ ఉంటున్నావు అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వు జాగరూకంగా లేవు నువ్వు గమనించలేవు ఈ లోకం రాబోయే ఉపగ్రహం ఈ లోకం దేవుని ఉగ్రత రాబోతుంది అని నువ్వు గమనించలేవు నువ్వు ఆ రీతిగా లేకపోతే ఏం చేసింది నిన్న దొంగ కాబట్టి సార్దీస్ దొంగ అన్న అంశం గురించి నేను పోయిన వారం మీకు చూపించిన స్టార్ట్ చేసిన ఈ సార్దీస్ దొంగ ఎవరు అన్న విషయాన్ని ఏబంధించిన గోడ ఏదన్నదే మనం ధ్యానిస్తా ఇంకా స్టార్ట్ చేయలేదు మీరంత డీటెయిల్ నేను దొంగ వలే వచ్చేదని అంటే సార్దీస్ సంఘంతో మాట్లాడుతున్నాడు వేరే సంఘాలతో మాట్లాడలే అట్లా ఈ సార్దీస్ సంఘంతో ఏం మాట్లాడుతుంది నేను దొంగ వలే వచ్చేదని ఏ గడియను మీదికి వచ్చేదనో మీకు తెలియనే తెలియదు లేదు బ్రదర్ నేను త్వరగా ఎంత పడతాను ఇంకా ఈ టైం ఎదురుకు వచ్చింది కదా అని అనుకుంటున్నారు అదే నేను తెలియదు అంటే ఏ టైంలో మాయమైపోతావో నీకే ఎంత గ్యారెంటీ కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చెప్తుండ్రు నేను ఏ గడియలో వస్తున్నా నీకే తెలదు ఎత్తి పరిస్థితిలో అండ్ ఎక్కడ తిరగపడి అందుకే ప్రత్యక్షణం ఉండాలా అని హెచ్చరిస్తున్నాడు మనకి నాలుగో వర్షం లేకులు చేయండి ఎట్లా మేల్కోవాలనేది ఆ వాళ్ళలాగా ఒక గుంపు గురించి మాట్లాడుతుంది సాక్షిస్తుంది దేవుడు తమ వర్షమును అపవిత్ర పరచుకోవాలని కొందే సాధిశన్నారు చిన్న గుంపు లక్ష నలభై నాలుగు వేల మందికి సాధృష్ని గుంపు ప్రతి సగ కాలంలో ఈ చిన్న గుంపుని దేవుడు కాపాడుకుంటేనే ఉన్నాడు అది మనకి ఆ ఏ కాలం నుంచి మనం చూస్తా ఉన్నాం అక్కడి నుంచి అదే రీతిగా ఆ మనకిస్తున్నా మీరు చెప్పండి ఐగుప్తు నుంచి ఒక తరము నలభై సంవత్సరంలో అరణ్యంలో తిరిగి తిరిగి కలిపి రద్దు రకండి ఐగుప్తులో ఏం జరిగిందో తెలియని ఇంకొక తరము వాళ్ళకి ఐగుప్తులకు జరిగింది ఎందుకంటే అరణ్యంలో గుర్తున్న పిల్లలు ఐ వాళ్ళు బాణిత లాగా పనిచేసి కష్టాలు పడ్డాడు శ్రవణ అనుభవించారు ఆనందించారు ఆ అక్కడి నుంచి విడుదల పొందిం బానిసత్వం నుంచి విడుదల పొంది కానీ చివరికి ఏమైంది ఎవడు కూడా స్వాగ్న దేశాన్ని అడుగు పెట్టేస్తాను ఒకరు కూడా అని కానీ ఆ జోషువా ఇద్దరే అడుగు పెట్టగలిగింది ఇది నేను మీకు యహో శివ ఐగుప్తులో ఉన్నాడు కాళేబు ఐగుప్తులో ఉన్నాడు ఆ ఇద్దరు తప్ప ఇద్దరు సాక్షుల గురించి మనకు ఎప్పుడు తెలుసు మనకు దైదు ప్రాణంగా తెలుసు ఇద్దరు సాక్షుల గురించి ఇద్దరు ముగ్గురు సాక్షులతో దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తా కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు ఐగుప్తులో ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కానీ ఆ వారితో పాటు ఉన్న వాళ్ళందరూ మరణించారు అరణ్యంలో ఒక్కడ కూడా లేడు ఇతరులందరూ మరణించారు అక్కడ వాడు ఐగుప్తులు లేని వారు నలభై సంవత్సరాలలో పుట్టిన వారు కొత్త తరము యోహుభ కాలేబుల ఆధ్వర్యంలో లీడర్షిప్ లో వాగ్దాన దేశంలో అడుగు పెట్టారు అంటే ఒక తరంలో ఇద్దరే వాగ్దాన దేశం అడుగు చిన్న గుంపు అన్నట్టు ఈ రోజు వరకు కూడా ప్రభు ఒక చిన్న గుంపును కాపాడుతున్నాడు మనల్ని ఎందుకు కాపాడి అన్నప్పుడు మనం అర్థం మన గొప్పతనం అసలే కాదు మనం ఏదో కష్టపడుతున్నాం మనం అసలే కాదు మన మంచితనం అనేది కానే కాదు మనలో అసలు ఇంత కూడా మంచితనం అనేది హృదయమంతా చెడుతనం తన ఉంది బాల్యం నుంచి కానీ మన ప్రభు ఎంతగానో స్పెషల్ గా మమ్మల్ని ప్రేమించి మనల్ని యాశువ జాశువా కాళేబు లాగా బయట తీసుకొచ్చింది ఇది వాగ్దానం జాషువా ఖచ్చితంగా వాగ్దాన దేశంగా అడుగుబెడతాడు ఆ తరానికి సంబంధించిన వాడనే గాని కష్టాలు అనుభవించినా గాని శ్రమలు అనుభవించినా గాని ఖచ్చితంగా ఇద్దరు అడుగు పెట్టిండ్రు దేశంలో ఇది కూడా అదే చెప్తుంది ఎవరు ఎందుకు అంటే చూడండి అయితే తమ అపవిత్ర అపవిత్రపరచుకుని కొందరు సార్జిస్ లో మీ అద్ద ఉన్నారు పాస్టర్ అని చెప్తున్నారు మీ యద్ద ఉన్నారంటే పాస్టర్ అని చెప్తాను సార్జిస్ లోని పాస్టర్ తమ వస్త్రంను అపవిత్రపరుచుకున్న అంటే సచిన వాళ్ళంతా అపవిత్రపరుచుకున్నారు వస్త్రాలని చచ్చిన వాళ్ళంటూ అపవిత్రపరుచుకున్నారు వాళ్ళ వస్త్రాలని చర్చలో ఉండి ఉదాహరణకి మనం ఈ వస్త్రాలు దేవు మాట్లాడుతున్నామన్నప్పుడు నీ జీవన విధానం వస్త్రము నీ జీవన విధానం ప్రభుని ధరించుకోవడం అంటే ప్రస్తుత జీవన విధానం ఆయన వస్త్రాలు ధరించుకోవడం అంటే దైవంతంగా జీవించడం దేవునికి మాదిరిగా జీవించడం మన ప్రభుకి మాదిరిగా జీవించడం ఆయన ఆయనని వెంబడించే వారికి జీవించడం ప్రతి క్షణం ఆయనను చూస్తూ జీవించే ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావు గానీ ఆయనతో పాటే నువ్వు సంపాదించాను ఆయనతో పాటే జీవిస్తున్నావు ఆయనతో పాటే నడుస్తున్నావు అన్నది అది జ్ఞాపకం చేయబడుతుంది మనకి కాబట్టి పరిశుద్ధంగా నీకు బహు పరిశుద్ధంగా తయారు కావాల శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు దేవుడు ఆ మతేశ్వర్ డైరోధ్యంలో కాబట్టి అయితే తమ వస్తువులను అపవిత్ర కొందరు సార్ దీసులో ఉన్నారు పర్సెడ్ వారు అర్హులు కాబట్టి లక్ష నలభై మంది తప్ప ఎవరిని దేవుడు కాపాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుకో చూడండి ఎందుకు వారు హండ్రెడ్ కాపాడవచ్చు వారు అర్హులు గనక పిల్లని వర్తంలో ధరించుకొని నాతో కూడా సంచరించేదారు బొర్ర పిల్లలు ఎక్కడికి గురించి వీళ్ళు అక్కడ గోతరు వాక్యం ఈ చిన్న గుంపు లక్ష నలభై నాలుగవ గుంపు మొదటి మూడు గుంపులు మనం తెలుసు అందిస్తాం ఈ మూడు మొదటి మూడు గుంపుల గురించి సర్పములు తేళ్లు గొప్ప జనం అని మనకు తెలుసు కానీ బైబుల్లో మనం పట్టించే పిచ్చిన ప్రభుత్వ జ్ఞాపకం చేస్తాడు అప్పు అన్యాయంగా జీవించేవాళ్లు అప్రమ్యంగా జీవించేవాళ్ళు తర్వాత నీతి మంత్రులు దాని తర్వాత పరిశుద్ధులు కాబట్టి మొదటి మూడు గుంపులు విడిచిపెట్టి నువ్వు రాకపోతే మటుకు లక్ష నలభై నాలుగు గుంపులను ఉండలేవు అసాధ్యం మతపేదమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆచారబద్దమైన జీవితాన్ని విడిచిపెట్టి అని క్రియలని క్రియలను విడిచిపెట్టి నువ్వు బయటికి రాకపోతే నువ్వు నలుగురు గుంపులో ఉండలేవు నిన్ను కాపాడాడు ఈ వైరస్ నుంచి నిన్ను ఎవ్వడు కాపాడాడు మొదటి మూడు గుంపులు దానికి ఆహుతి ప్రపంచమంతట ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో వ్యాక్సిన్ కి ఆహుతి కాబోతున్నాయి మొదటి మూడు గుంపులు అవి కూర్చుతారు కదా ఇంజక్షన్ ఇప్పుడు తేళ్ళు అన్నట్టు అవి కుచ్చేవాడు తేళ్ళు అన్నట్టు కాబట్టి ఆ కుర్చినాక వాడి పరిస్థితి బహు అన్యాయంగా ఉంటుంది అది మనం చూడబోతున్నాం తెల్లలో తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించింది ఈరోజు ఉదయం ఒక వ్యక్తి చాలా సాక్షి ఒక వ్యక్తి వస్త్రం ఇచ్చిందట ఆ వస్త్రం తెల్లగా ఉందంటే వైలెట్ కలర్ లో ఉందట ఈ కళ భాగం మారుతుందని కాబట్టి తన వెంట కూడా వెంటాడుతుండడం ఆయనని పట్టుకోవడానికి శత్రు ఆమెకేమో దేవుడు తాలాపు చెవి ఇచ్చిండ్రు రేరీ తాలాపు చెవి ఇచ్చిండో అది ఇద్దరు తాలపు చెవి ఇచ్చింది అంటే ఆమెకు ఒక మినిస్ట్రీ ఆయనకు ఒక సేవ అప్పగించబడింది ఆయనే తన భర్త ఇద్దరు కలిసి సేవ చేయబోతున్నారు అది ప్రభుత్వ వస్తుంది రి అయితే ఆ తాలపు చెవి పోగొట్టుకుంటుంది ఒక స్థలంలో పడిపోయింది తిరిగి పొట్టుకుంది ఆ తాలపు చెవిని దొంగిలించడానికి వాడు ఎంట ఒక వ్యక్తి ఆయన అయితే ఆమె ఆమెని ఆ వానికి వానికి దొరకనీయకుండా ఆమెని ఒక పెద్ద భవనంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది ఇంకొక వ్యక్తికి రాంగ్ ఆయన వెళ్ళిపోయింది ఆ వ్యక్తి ఈ వస్త్రం ధరించి చేస్తుంది బాగా అర్థం చేసుకోండి కళలెట్ల అర్థం చేసుకోవాలి మనం ఆ వస్త్రము తెలుపు మరియు వైలెట్ కలర్ అంటే బింజాల్ కలర్ వంకాయ రమ్ అంటాం మన గెలుపు తెలుగు తెలుపు వస్త్రం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ఏసులోకి తెలుపు వస్త్రం తెల్లని వస్త్రం ధరించుకోవడం పరిశుద్ధత రక్షణకి సాదృశ్యం వెలుగుకి సాదృశ్యం ఏదృశ్యం తెలుపు వైలెట్ దైవికం దేవునికి సాదృశ్యం తండ్రి కుమారునికి సాదృశ్యం వైలెట్ తెలుగు కాబట్టి తండ్రి దేవుణ్ణి వస్త్రాలు అంటే రక్షణ వస్త్రాన్ని ఆ శిస్త తన భర్తకి ఇస్తున్నాడు ఒక జాగరూకుడు ఈ యొక్క పర్లోకం చిడ్డి వచ్చిన వాడు కాబట్టి వాటిని ధరించుకోవాలా అన్న విషయానికి అప్పుడేం తెలుస్తుంది ఆయన అసలు జయించేవాడు అలాగున్న తెలియని వస్త్రంలో ధరించుకున్నాను జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏ మాత్రమును తుడుప పెట్టక నా తండ్రిల ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంగతు దూతాలు సంఘములతో ఆత్మ చెప్పు చిన్న మాట చెయ్యగల చెయ్యగలవాడు వినను ఇప్పుడు చూడండి సార్జీక సంఘంతో మాట్లాడుతూ ఆరో వర్షణకు వచ్చినప్పటికీ సంఘములతో అంటుండంటే ప్రతి సంఘం అటనే తయారవుతుందని చెప్తున్నాడు ఆత్మ చెప్పు చిన్న మాట చెయ్యగలవాడు వినగాక ఇది కేవలం సారదీక సంఘంకే కాదు అన్ని సంఘములతో మాట్లాడుతున్న ఆత్మ ఇది ఈ విషయం సార్జీలో అన్ని సంఘాలు అట్లనే ఉంటాయని ఆరో వర్షం నేర్చుందండి మనం నేర్చుకోవాల్సిన విషయం అది అన్నట్క్కడ ఇప్పుడు దానికి క్రితం నేను చూపిస్తాను చూపించి మరి కావాలంటే వచ్చే వరం ఇంకా గిట్టడిగా నేను చూపిస్తాను ఈ రోజు నేను ముగించదలుసుకోలేదు ఎందుకంటే అక్కడికి రిలీజ్ కాలేదు ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి ఇంకా దేవుని యొక్క కాపుదల ఉంది ఈ ఈ జెడ్డి కూడా మేము ఉంది దానికి ఒక పేరు మాత్రమే ఉంది కానీ క్రియలు పనికిరాని క్రియలు మృత క్రియలు అచ్చిన అవి చిన్న గుంపు ఉంది ఇంకా కొంచెం కుస ప్రాణంతో ఉన్న గుంపు అది నీ మొదటి మన జ్ఞాపకం చేసుకో త్వరగా దాంట్లో నుంచి బయటికి రా అందుకే నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటాను కొంచెం కష్టకరమీ వాక్యం ఏంటంటే వాక్యము సరైన వాక్యము సరైన బోధ సత్యము లేని సంఘంలో నువ్వు అంటే నువ్వు కాబట్టి వాక్యము క్రియ రూపకంగా ఉండే సంగాలలో ను ఉండాలా అటువంటి పాశలనే ఎన్నుకోవాలా ప్రస్తుతాత్మ అభిషేకం ఉండి దేవుని ఆశీర్వాదం అతని జీవితంలో కనిపించడాల నీకు అటువంటి జీవన విధానము లేని దేవునికి నచ్చేదన్న విషయం వ్యాఖ్యలు చేస్తుంది మనం త్వరగా దాని నుంచి బయటకు రావాలా పరచట పడకపోతే మారు మనిషి పొందకపోతే ఆయన ఎప్పుడొత్తడో ఎవరు గ్రహించలేరు అంటున్నాడు కాబట్టి అక్కడ ర్యాప్చర్ అనేది లేనిలేదని చెప్తున్నాడు ఇక్కడ ఆయన వచ్చేటానికి ఎవరు ఎట్లున్నాడు దొంగ అవ్వాలి అంటే ఒక్కసారి అధ్యాయము లూకర్టు వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వర్షాల వరకు నేను చూస్తున్నాను ముప్పై ఏడు పన్నెండవ అధ్యాయము యుకర్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచనం ముప్పై వచనం చూడండి ఇది ఇది జాగరూకుల వై ఉండకపోతే అంటే నువ్వు జాగరూకుడుగా తయారు కాకపోతే అన్న విషయాన్ని వ్యాఖ్యం ఇస్తుంది ముప్పై ఏడులో బ్లడ్ ఇంగ్లీష్ తెలుగులో చదువుతుంది ముప్పై ఏడులో ప్రభు ఏ దాసులు మెలకువగా ఉండడం జాగరూకుడు అంటే మెలకు ఉండేటోడు అండి ఏ దాసులు మెలకువగా ఉండటం కనుగొని ఆ దాసులు ధనిలు చూడండి ఇది పాయింట్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే మొత్తం తగదం చూపించినట్లు హృదయం శుద్ధి గలవారు ధనిలు సో ఇక్కడ ఏడో వర్షంలో ఏమంటుందంటే ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండటం కానుగొనో ఆ దాసులు ధనిలు నీ హృదయం శుద్ధిగా ఉండకపోతే నువ్వు ఆయనని గ్రహించలేవు ఆయన స్వరం వినలేవు ఆయనను చూడలేవు ఆయన వాక్యం అర్థం కాదు నీకు ఏదో ఆచారబద్ధంగా చదువుకుంటా ప్రకటించుకుంటా గొప్ప వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండటం కానుగొనో ఆ దాసులు ధనిలు వీరే హృదయస్థితి కలవాలన్నట్టు లక్షణాలు కదాల పరిస్థితులు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చులే చూడండి మన ప్రభు యొక్క గుణగనం ఆయన ఆహారం పెట్టి మనం కూడా ఎట్లనే తయారు కావాలి ఎక్కడన్నా మన సేవ జీవనం కనుకపోతే మనము నడుము కట్టుకొని భోజన పంక్తుల కూర్చునే పెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయను ఏంటి ప్రభు తన గురించి మాట్లాడుతున్నాడు మనకి ఎవడు మెలకువగా ఉంటాడు దాసులు వాడిని భోజన పంక్తిని కూర్చునే పెట్టి ఆయన భోజనం పెడతాడంట ఉపతనం చేస్తాడంట ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి ముప్పై ఎనిమిది వర్షాలు కానీ ఎట్లా వస్తారో చూడండి ముప్పై ఎనిమిది మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండటం కానుగొనో ఆ దాసులు దండలు ఇక్కడ క్లు దేవుడు ఏ టైంలో వస్తానో చూడండి జాము అంటే మీకు తెలుసు టైం కదా అది రెండవ అంటే మార్నింగ్ టైం అది టైం రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను అని క్లీజ్ చేసేయండి మీకు సీక్రెట్ ఇది అంటే ఏ టైంలో వస్తారో కూడా చెప్పేసండి ఇక్కడ ఒకవేళ రెండవ జామున రావచ్చు లేక మూడవ జామున రావచ్చు అనేది క్లీజ్ కడేసండి మనకి ఇప్పుడు ఇంతవరకు కొన్ని తెలదు కాబట్టి ఏ దాసెలు మెలకువగా ఉండటం కానుగొనో ఆ దాసలు ధన్యులు దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానునికి తెలిసినలా అతడు మెలుకోగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని తెలుసుకునడి మీరు అనుకొనని గడియలు మనసుకున్నడు వచ్చిన కనుక మీరును సిద్ధంగా ఉండు అని చెప్పడు ఆర్టీ సంఘంతో మాట్లాడుతున్నాడు నేను దొంగ వల్లే వస్తానంటే ఎట్లా వస్తానని చెప్తున్నాడు కానీ ఇక్కడ మన ప్లు ఇచ్చేసేది రెండో జమున వస్తాను అంటాడు లేకపోతే మూడో జమున వస్తాను అంటున్నాడు కానీ మూడు మాలసారి జ్ఞాపకం ఇదే కన్ఫ్యూజన్ లాగుంటాయి ఈలోకి అసలు దాన్ని గ్రహించలేరు మొదటి మూడు గుంపులు గ్రహించలేరు మొదటి మూడు గుంపులు ఎక్కడ చూస్తాయ వాక్యేమో ముప్పై తొమ్మిది చూస్తాయి దొంగ ఏ గడియన వచ్చినా ఇంటి యజమానికి తెలిపినలా అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడీ తెలుసుకున్నాడు మీరు అనుకోని గడియాలో వచ్చిన చెప్తున్నాడు అంటే ఆ మొదటి మూడు గుంపులు ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు చూస్తాయి కానీ మనము మటుకు ముప్పై ఎనిమిది చూస్తున్నాం రెండవ జామునన్నా రావచ్చు మూడవ జామునన్నా రావచ్చు కాబట్టి మనకి మూడు మర్మం అనేక పర్యాయ జ్ఞాపం చేస్తా దేవుడు కాబట్టి టైం అక్కడ క్లూ ఇచ్చేసి మార్నింగ్ టూ టూ ఓ క్లాక్ అంటే ఏమంటాం మొదటి జామ్ రెండవ జామ్ అంటే మీరు క్లూస్ పెట్టుకోండి నేను ఒకసారి న్యూస్లో కూడా ట్వంటీ థర్టీ ఎయిట్ గారు సెకండ్ వాచ్ ఆర్ థర్డ్ వాచ్ అన్నాడు అంటే మనుషులు లేసే టైం అన్నట్టు మార్నింగ్ సల్లో సెకండ్ ఫస్ట్ వాచ్ సెకండ్ వాచ్ థర్డ్ వాచ్ సేమ్ సాంగ్ నెంబర్స్ ఓపిక ఉంటే మీరు సెకండ్ వాచ్ అనిపిస్తున్నా వాచ్ వాచ్ అంటే మెలకు కదా జాము టైం ఉంది అక్కడ డివిజన్ ఆఫ్ డే ఆర్ నైట్ అది ఈ వాచ్ అనేది ఏంటంటే రాత్రికి ఉదయానికి డివిజన్ అన్నట్టు రా రాత్రిని ఉదయాన్ని పగలు రాత్రిని విడదీసే టైం అన్నట్టు ఈ టైం అనేది కాబట్టి ఫస్ట్ విడదీసే టైం ఏంటంటే ట్వెల్వ్ దాటిందంటే మార్నింగ్ అన్నట్టు పొద్దున తెల్లవారి పన్నెండు దాటిందంటే రాత్రి పన్నెండు దాటిందంటే తెల్లవారి స్టార్ట్ అయినట్లే కొత్త డే అర అంటే వన్ ఓ క్లాక్ ట్వల్వ్ ట్వల్వ్ తర్వాత డేస్ దిగింది అన్నట్టు కాబట్టి ఫస్ట్ వాచ్ సెకండ్ వాచ్ థర్డ్ వాచ్ అంటే అడిగింది కాబట్టి ఆయన క్యూ అయితే ఇచ్చేసిండి దాన్ని మనం అంతా జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాల్సిందే కాబట్టి ఏ టైంలో వచ్చారనేది క్యూ ఇచ్చేసేయండి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లూకాస్ వార్తలు ఇంకొక వాక్యాన్ని నేను చూపిస్తాను ఇంకొక ముప్పై తొమ్మిది కూడా చూడాలి మనం పన్నెండే వచ్చినాము ముప్పై తొమ్మిది లేదంటే ఇప్పుడు చూడండి ము మరి అతడు రెండవ జామున వచ్చినను మూడో జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండేట కనుగొలను ఆ దాసులు దర్యలు ముప్పై తొమ్మిది చూడండి ఇప్పుడు దొంగ ఏ దరియను వచ్చినో ఇంటి యజమానునికి తెలిసినలా అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నును వెయ్యనీయుడు అని మీరు అనుకుని గడియలో మనుషు తమ వచ్చిన కనుక మీరు సిద్ధపడి ఉండడం అని చెప్పాను ఎందుకు డిఫరెంట్ పర్లేదు అక్కడ మనకి ఏముందంటే మెలుకువగా ఉండడం అనేది ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎవరు మెలకువగా ఉంటారు అనేది కాబట్టి సాధ్య సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు మెలకువగా ఉంటారో వారినే ఆయన కాపాడుతారు అంటున్నాడు బొమ్మ వచ్చినప్పుడు తక్కిన వాళ్ళందరూ పరిగెత్తిపోతారు అన్న విషయం మీకు జ్ఞాపం చేస్తుంది అప్పుడొక్కసారి ఇరవై అధ్యాయం చూడండి లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము వచనం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము వచనం అయితే యేసు ఈ మట్టుకు తాళుడని యాభై రెండు రెండు అదే ఫిఫ్టీ టివెన్ సిక్స్టీవెన్ ఏమండి ఫిఫ్టీ టూని ఫిఫ్టీ టూని ఏ తను పట్టుకుని వచ్చిన ప్రధన యాజకులతో దేవాలయ ప్రతిపదులతోనూ ప్రజలతోనూ మీరు బండిపోత దొంగ మీరికి వచ్చినట్లు కత్తులతోనూ గురియలతోనూ బల్ ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్ గా చెప్తున్నాడు వాక్య కాబట్టి ఇక్కడ ఆయన బతుకోడానికి కూడా వాళ్ళు దొంగ వాళ్ళే వచ్చారు అన్న విషయానికి జ్ఞాపం చేసింది నేను అంత డీటెయిల్ గా దీన్ని ఇప్పుడు నేను విశ్వీకరించాను గానీ మరి మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది ఇక్కడికి వాక్యాన్ని టెంపరీగా నేను క్లోజ్ చేస్తాను ఒకటి మటుకు మనకి మనం ఒక జాగ్రత్తగా జ్ఞాపకం తీసుకోవాలి ఏంటంటే మన మీదకి రాబోతున్న ఈ ఉపాధి బహుభయంకరమైనది కాబట్టి మనం ఏ జాగ్రత్తగా ఉండాలనేది నేను ఫ్రైడే ఫ్రైడే టైం గా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మెయిన్ గా ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ మన మీద బలవంతం మీద ఫస్ట్ టైం నేను మీకు చెప్పినాను మార్చి నుంచే చెప్తాను నేను మటు వాటిని తీసుకోను దాని నుంచి తప్పించుకుంటాను కానీ జబర్దస్తిగా పట్టుకోని ఇస్తే ఏం చేస్తావు వాళ్ళకి నువ్వు దొరకవు వాళ్ళకి నువ్వు దొరకవు కానీ ఒకవేళ ఏం చేస్తావు కానీ ఆల్రెడీ నిన్న ఈవినింగ్ మాస్కర్ తో పాటు ఆ టీవీ స్క్రీన్ చూస్తా ఉన్నాను అది ఫైవ్ అనర్జీ రియాక్షన్స్ స్టార్ట్ అయినాయంట ఫైబర్ వాళ్ళు ఇచ్చే అంటే ఫైవ్ రియాక్షన్స్ స్టార్ట్ అయినాయి మనుషులలో వాళ్ళు చెయ్యి చేసుకున్నారు ఇంకేమేం రియాక్షన్స్ వస్తాయి తరలో నెక్స్ట్ వీక్ వల్ల మనం తెలిసిపోతూ ఉంటాయి రియాక్షన్స్ అన్ని రకరకాల రియాక్షన్ యునైటెడ్ లండన్ ఇంగ్లాండ్ లో కూడా రకరకాల రియాక్షన్స్ స్టార్ట్ అయినాయి అంటే అయితే డాక్టర్స్ వాటిని అబ్జర్వ్ చేస్తున్నారంట ఏది రియాక్షన్స్ అని అటు అక్కడ నార్త్ ఇండియాలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇస్తే నార్త్ ఇండియాలో కూడా అక్కడ స్టార్ట్ అయినాయి అంట ఇవన్నీ ఓవరాల్ గా రియాక్షన్ స్టార్ట్ అయిపోయినాయి అయితే ఎత్తి ఇంకంతా భయంకరంగా ఉండే రియాక్షన్స్ కానీ అది తర్వాత తెలుస్తాయి ఎందుకంటే ఈ వ్యాక్సిన్ బాడీలోకి పోయాక ఒక వన్ మంత్ తర్వాత థర్టీ డేస్ టూ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఫుల్ రియాక్షన్స్ బయటకు వస్తాయంట సైన్స్ ప్రకారంగా అవి ఏమన్నా కానీ అవి ఏ రూపాయ రియాక్షన్స్ అని మనం చూడలేదు ఎందుకంటే ఈ రియాక్షన్స్ మనిషిని ఏ రీతిగా తయారు చేస్తుందో ఎందుకంటే మన బాడీలన్నీ స్వతహాగా దేవుడు పెట్టిన ఆయక యొక్క నైజాన్ని మొత్తం తారుమారు చేసేస్తుంది నేచర్ మన బాడీలో ఉన్న ఆయక జీవ కణాలను అంతా తారుమారు చేసి పడేసి ఎవరో నిన్ను మొత్తం మార్చి పడేస్తుంది మీ బాడీలో మీ పూర్వీకులకు ఉన్న ఆ గుర్తింపు శరీరంలో ఉన్న గుర్తింపులు మీకుండగా పిల్లలు ఉండరు అన్నట్టు మన మనులు ఉండరు అన్నట్టు ఆకలకు మన మనలో కనిపించదు అట్లా తయారైపోతుంది అన్నట్టు తరాలు సరే బహు భయంకరమైన టైంలో మనం ఉన్నాం కాబట్టి ఆ ఈ వ్యాక్సిన్స్ నీ మీద పని చేయకుండా కొంత జబర్దస్తి నిచ్చిస్తే ఇప్పుడు చర్చ చేసిందంటే ప్రభుని ధృనీకరించేసిందని నేను నిక్షించిన మొన్న దిన సంపూర్ణంగా ధృనీకరించేసింది వేరే ఒక ఏసీని మెంబర్ ఇచ్చిందని నేను మీ చూపించిన ఇప్పుడు ఏం చేసిందంటే నాకు ఏ స్లో కాదు నాకు వ్యాక్సిన్ కావాలా వ్యాక్సిన్ అంటే నేను మళ్ళా రొటీన్ లైఫ్ చేస్తాను నేను రొటీన్ లైఫ్ ఉద్యోగం స్కూల్స్ పార్కర్ నేను చేసుకుంటాను రొటీన్ లైఫ్ అంత రొటీన్ లైఫ్ ఎవరు గురితెరిగిన సమయం అంటే అర్థం అదే దిల్లు తిని ఇది ఎవరు గురితరిగిన సమయం అంటే అంత రొటీన్ లైఫ్ సరిపోతారు అప్పుడు అండి చిన్న గుంపుని విడిచిపెట్టింది విడవబడ్డవాడు పరిశుభ్ర అని బైబిల్ చెప్తుంది కొనిపోబడ్డవాడు పాపి అని చెప్తుంది బైబిల్ దాని చర్చ ఏం ఇస్తుంది అంటే కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి అని ఉల్టా చేసింది వాని వాక్యం ఉల్టా వాక్యం కానీ దిస్తుంది చర్చ ఈరోజు దుస్తులు వాక్యాన్ని పాటించి ప్రభు వాక్యాన్ని తప్పదు పెట్టుంది కొనిపోబడ్డవాడు పెట్టబడ్డవాడు పరిశుద్ధుడు అని చెప్తుంది విడబ విడబడ్డవాడు పాపి అని చెప్తుంది కానీ ఏ స్ట్రవేం చెప్తుండడు విడబడ్డవాడు పరిశుద్ధుడు కొనిపోబడ్డవాడు పాపి అని చెప్పింది వాడు మీకు నరకాన్ని కొనిపోబడ్డవాడు జనం నువ్వు ఎవరిని కొనిపోయింది పాపిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది కుటుంబాన్ని విడిచిపెట్టింది అంత భయంకరంగానే వంక చేసుకుని ర్యాప్చర్ కంటే సార్ బోధ ర్యాప్చర్ బోదా నువ్వు త్వరగా నేను ఎప్పుడొత్తా నీ జన నువ్వు మేల్కోకపోతే మటుకు నీ పని అన్యాయంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ దీని మీద పని ఉండాలంటే ఏం చేయాలా నేను ఇది మా పిల్లల గురించి చెప్పేసాను ఆల్రెడీ మా పాప గురించి చెప్తున్నా పాప ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంది దానికి వేరే వ్యాక్సిన్స్ ఇస్తున్నాను అయితే ఈ ఈ వ్యాక్సిన్ ఇంజక్షన్ టైంలో నేను ఆ చెప్తున్నా ఎట్లా ప్రేయర్ చేసి దానికి ఆజ్ఞాపించాలా వ్యాక్సిన్ నా బ్లడ్ లోకి రాగానే నా డిఏని టచ్ చేయడానికి వీల్లేదు నా బ్లడ్ సెల్స్ ని టచ్ చేయడానికి వీల్లేదు ఏ అని ప్రార్థన నేర్పిన పాపనే తీసిందంటే ప్రార్థన అది యాక్చువల్గా వ్యాక్సిన్ ఫీవర్ వస్తుంది కానీ ఫీవర్ రాలేదు అప్పుడు నేను చూసిన ఈ ప్రార్థన ప్రాక్టీస్ నెరవేరింది ఎట్లా మనం ప్రార్థించాల రేపు కూడా ఆ ప్రార్థన చేయగలవా ఆయన నీకు ఇచ్చిన అధికారం ఆ వ్యాక్సిన్ నీ పోతే పాయిజన్ మొత్తం బాడీ ఆర్గన్స్ ఏమైతే మనకు వాటి ఆ వ్యాక్సిన్ కి నువ్వు ఇవ్వకపోతే నువ్వు దానికి ఆర్డర్ చేయకపోతే దాని పని అది మొత్తం టర్మా చేసి ఈ గుర్తింపు లేకుండా నేను చేసుకోవాల్సింది మీ బాడీలో కాబట్టి అది ఎట్లా చేయాలన్నా నేను రేపడుగు నన్న ఓపిక ఉంటే నా టైం ఉంటే నేను నీట్ గా నన్ను చూపిస్తాను వాక్య పరంగానే చూపిస్తాను ఎందుకంటే మన గ్రూప్స్ వాళ్ళంతా వాక్యాలు ఉంటేనే నమ్ముతారు కదా లేకపోతే నమ్మరు ఖచ్చితంగా నా మీద ఆల్రెడీ మొదటి ఉంది ముద్ర ఇద్దరిద్దరు అబద్ధ బోధ చెప్తున్న ఎంతమంది స్ప్రెడ్ చేశారు నా నెగిటివ్ ఎనర్జీ అందుకని నేను కేర్ఫుల్ గా వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళను కూడా మార్చుకోవాలా అన్న తప్పన నాకు ఉంది కాబట్టి ప్రతిదానికి వాక్యమే రుజువు చూపిస్తున్నా నేను ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ అబద్ధ బోధ అని చెప్పాలి డిఫెండ్ చేసుకోలేదు కదా కూడా వాక్యాన్ని డిఫెండ్ చేసుకోమని ప్రతి రాష్ట్ర పతి గారు ప్రేమతో ఓకేతతో దేవాభివానికి నువ్వు వాక్యం అక్కడ కాబట్టి ఎవరు ప్రశ్న చేసినా ప్రేమతో జవాభివ్యానికి సిద్ధపడాల తన ఆత్మద్వారం అవన్నీ అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకే మనమేమో మనం చెల్లించాలా ప్రార్థించుకుందాం దేవుడి యొక్క వాక్యాన్ని జీవించక పరిస్థితుల వాళ్ళు తండ్రి మీకే వదనాలైనా విధానం ప్రభావం ఇదేనం అందరికి హాలిడే ఉంటుండే తప్ప మనుషులు ఆలస్యంగా వేయడం ఏడాది దగ్గర జీవించడం కానీ మీరు మాకు మటుకు మిమ్మల్ని సిగించాలన్నా గణపతి చెల్లా మీ ఇచ్చిన టైం బట్టి అవకాశాన్ని బట్టి ఆసక్తిని బట్టి మీకు ఎంత వాడనాలైన ఆశ కలిగిన హృదయాన్ని కీర్తిపరిచే గొప్ప దేవుడబ్బు ఈ రీతిగా మా విశ్వాసాన్ని క్రియారూపకంలో చూపించుకోవాలని మీరు మా దానిపరుచుంది మీకు వాడనాలి ప్రభు మీరు ఖచ్చితంగా ఆ శక్తిని మాకు అనుగ్రహించినారు పరుశాత్మని మీకు మీరు శక్తినిందుకు అన్నారు శక్తిని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వాడాలి మేము మీ మహిమద్ద మేము వాడుతున్నాం ప్రభు మీరే ఉన్న ఆ లక్ష నాలుగు వేల మంది గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రతి సంఘకాలంలో ఉన్నారు చిన్న గుంపు పవన్ ప్రభావానికి నిర్తలని మాత్రం ఇస్తానన్నారు ప్రభావం మీతో మీరు ఎక్కడకో తరగతి నడిపిస్తన్నారు మమ్మల్ని నడిపిస్తుంటే మీకు ఎంత బాగున్నాయి మా గుంపులో ఉన్నామని సంపూర్ణంగా తరగతి సాధ్య సైకి బయటికి రమ్మని చెప్తున్నారు మెల్క ఉండే తరగతి బయటికి రమ్మని చెప్తున్నారు ప్రభావం మనుషులు మేల్కుంటలేరు నైనా మిమ్మల్ని సంపూర్ణంగా తెలువీకరిస్తుంది ఈ లోకం సిస్టమ్ సంపూర్ణంగా ఇంప్రూవెం పెరించింది ప్రభుత్వం వ్యాక్సిన్ చట్టం డబ్బులు చేపిస్తుంది నేను వారికి జ్ఞానం వారి కష్టం కాదు ఇస్తున్నాం ఎంత మంది ఉన్నారు నేను ఒక అర్థం చేస్తున్నాం వాళ్ళని శిక్షించుకునే ఒక అర్థం ఇస్తున్నాం వారి గురించి చిన్న సేపడమని ప్రార్థిస్తున్నాం ఇందులో ప్రత్యేకంగా తగ్గించుకోవాలనుకుంటే ఇంకా లాస్ట్ మినిట్స్ పరిశీలిస్తే వారిని అందరినీ ఆశ్రయించి వారి కుటుంబాలతో కలిసి కొంచెం వేరే సహాయకరణ స్వీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి హలో పరిశుద్ధి ఎంతోరాలు ప్రభా ఎదు దిన అనుగ్రహించారు ప్రభా గత కొన్ని వారాల ప్రభా యశ్ మూడు గణాలు ప్రభా మేము ధ్యాన ప్రభా ఒక్కొక్క గుణగణాన్ని ప్రభా మేము కూడా ప్రభా పూర్తిగా నేర్చుకుని సంపూర్ణంగా ప్రభా ప్రభా స్వాభావికంగా ప్రభావం జీవించడానికి అనుగ్రహించండి ప్రభా ఎందుకంటే లేఖని భాగాలు చెప్పిన ప్రకారం ప్రభావిధ్యం కనుక మేము కూడా పరిశుద్ధి కలిగి జీవించాలని ఆశపడుతున్న గొప్ప దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పరిశుద్ధతో కూడినటువంటి జీవితాన్ని ఏ మోసపరచుకోబడబడకుండా ఉండటానికి ప్రభా ప్రభా మంచి గొప్ప మెలుగు అనుగ్రహించండి ప్రభావిత ైనా మరి అతనికి ఉన్నటువంటి గుణాలు వెనుకగానే ఉంటాడు ప్రభా ఇప్పుడు కొనుకడు ప్రభా కొన వారి పరిస్థితి ఏ విధంగా ఉందో అనేక సార్లు మీరు హెచ్చరించారు ఆయా మీకు కొనగకుండా ప్రభా అయా సేవా జీవితంలో వెనకబడకుండా ప్రభా ఆయా ముందుకు వెళ్ళేవారు లాగా మీకు అనుగ్రహించండి ఆయా ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనా మీరు విజయాన్ని అనుగ్రహించండి ప్రభా ఇం ముఖ్యంగా రాబోయే కాలంలో ఉన్నటువంటి కరుణులు ఇబ్బందులు ముఖ్యంగా ప్రభా రకరకాల రోగాల నుంచి ప్రభావి మమ్మల్ని సంపూర్ణంగా మేరుపరిచి ప్రభా మీరు ప్రభా మీరు అనేక సార్లు వాక్యాలు చెప్పినట్టుగా కొంత భాగాన్ని మీరు తీసి ప్రభా నయా ముద్ర వేసినట్టు భద్రపరిచినట్టు మమ్మల్ని కూడా ప్రభా అటువంటి సేవా జీవితంలో ఉంచి మమ్మల్ని మీరు ఆఖ వరకు సిద్ధపరచుకోమని ఏ సై నామాలను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమెన్ ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహన్తులకు తండ్రి కృపడానికి స్తోత్రమైన గొప్ప దేవ నా దేవ నా కేంద్ర ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభా నీకు వన్నానే సయ గొప్ప దేవ సాధిశన సంఘంతో మీరు మాట్లాడినారు ప్రభా చివరి ఆరోచన కూర్చో ప్రభావ అన్ని సంఘాలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభావ ఆయన ఇస్తు ప్రభా పేరు మాత్రం లేదు మృతుడు అని వాక్యం చెప్తుంది ప్రభావ నా దేవ నా ఒకవేళ మేము ఆ రీతి ఉన్న నా దేవ నా ప్రతి దశలో ప్రభావ ఈ వాక్యాలని విధేత చూపించాలా సాధిశులో ఒక చిన్న గుంపు ప్రభు మిగిలిపోయింది ప్రభావ జాగరూకుడు వాళ్ళని రక్షించాలనే విషయం మాట్లాడుతున్నారు ప్రభావ ఏసిన తండ్రి మేము జాగరకులుగా మేము ప్రభా ప్రతి దశలో మేము మెలకు కలిగి ఉండాలా ప్రభా నా దేవా నా ప్రభా నా ఏసండ్రి అన్ని విషయంలో ప్రభావం నితముగు ఉండాలి మెలకు కలిగి నా దేవ మీరే మాకు సాయికి నడిపించమని ప్రార్థిస్తాం ఓ ప్రభా ఏ గడిలో రెండవ జాము రావచ్చు మూడవ జాము రావచ్చు మీరు అనుకున్న గడిలో మనిషి కొమాడు వచ్చి వాకింగ్ చెప్తుంది కాబట్టి ఒక క్లూస్ ఇచ్చినారు ప్రభా ఏ రీతి కానీ ప్రభా కానీ ప్రభా ప్రపంచభా నా తల్లి మెలకు లేదు అని వాక్యం చెప్తుంది ప్రభా కాబట్టి మీరు మెలుకు ఉండాలా అన్నింటి అంత ముందు సమీప మీరు స్వస్థ బుద్ధిగాల వారి ప్రార్థన చేయటం మెలుకుగా ఉండమని వాక్యం చెప్తుంది ప్రభా ఈ యొక్క ఈ రోజు మాతో మాట్లాడినాడు ప్రభా నీకు వందాలేసయ్య ఎంతో మంది ప్రభా కొన ఊపిలుతున్నారు ప్రభా ఆ సంఘాలని నా తల్లి ఇస్తే ప్రభావ మీ తీసుకొని రావాలా ప్రభా మమ్మల్ని ఎంతగానో ఇంత వరకు ప్రభావ మీరు కాపాడినారు ప్రభా నీకు మీకు ముద్రలోకి మమ్మల్ని తీసుకొచ్చానని నీకు వన్ ప్రభావ ప్రతి ఒక్కరు సీలింగ్ లోకి రావాలా ప్రభా కృపామయ్యే స్తోత్రమైన గొప్ప దేవ భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభా ఆయన రాబో దిన వల్ల ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా దేవ నా ప్రభావకు భయపడడం ప్రభావంగా ప్రభావం ముందుకు పోవాలా ప్రభా ఏ రీతిగా ప్రభా ప్రార్థన నేర్పించాలా ప్రభా అక వ్యాక్సిన్ ఎవరైనా వేసుకుంటే ప్రభావం వాళ్ళ ప్రవర్తన ఉంటుందని చెప్పినారు అలాంటి వాళ్ళ దగ్గర ప్రార్థన చేయాలా ప్రభావాలి స్వస్థత పొందాలా ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభావ ఏ రీతిగా ఎదుర్కోవాలా అనే విషయాలు ప్రభావం మాతో మాట్లాడాలి ప్రభావితాలు అర్పించుకున్నాం తండ్రి గొప్ప దేవా ఎస్ అయ్యా నాకు అండి నీకు అన్న ప్రభావం అర్థిక ప్రార్థన మేము ఆగ్నిస్తూ మా బాడీలో ఒక యాక్సిన్ ఒకవేళ పోతే ప్రభావ దాంతో మేము మాట్లాడాలి దాన్ని మా అవయవాలతో మేము మాట్లాడాల అది యాక్సెప్ట్ చేయద్దని మేము మేము మాట్లాడాల ప్రభావాధానాల ప్రభావం మాకు నేర్పించిన విశ్వాసంతో ప్రభావం ముందుకు పోల మీరు సాయపడండి గొప్ప దేవా ఇస్తే మరి బహు భయంకరమైన కాల కాలం ప్రభావిధనైనా అయినగాని ప్రభావ మీరు మాకు సమీపంగా ఉన్నది మాతో పాటు మీరున్నారని విశ్ధిస్తున్నాం ప్రభావ ఎందుకంటే ప్రతిదీ ప్రభావం చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నారు మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ అది మేము చూడగలుగుతున్నాం కండలో నెరవేరుతుంది ప్రా కాబట్టి అన్నిటి అంత సమీప అయింది ప్రభావ నైనా ఈసీకు అన్నారు ప్రభావ కాలం ఉంటుంది ప్రభావం మేము పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ఓ దేవ పరిశుద్ధమైన వస్త్రాలు మేము ధరించుకుని అన్ని కులా వస్త్రాలు ప్రభావ పొందుకోవాలని నా దేవా ఆకడ దినాలి ప్రభావ ఓ ప్రభా తాన్ని అంతవరకు సహించే వాడే రక్షింపాలని వాక్యం చెప్పింది ప్రభా ఓ ప్రభావ ప్రతి శ్రమలు మేము సహించాలా ప్రభా ఓ ప్రభు జయించే వారికి జీవ నా దేవ మేము ప్రతిదీ జయించే ముందుకు పోవాలా ప్రభా అలాంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించడానికి గొప్ప దేవ శ్రమల కాలంలో ప్రభా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఓ ప్రభావ దీని విషయంలో కూడా మేము భయపడకుండా కాంప్రమైజ్ కాకుండా ఆయన మీ వాక్యంతో ప్రభా ఓ ప్రభా నేను జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు ఎందుకంటే మీరు మాకు వాగ్దానం చేస్తున్నట్టు ప్రభావ ప్రకటన గ్రంథంలో ప్రభా బూలోకమందు నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యం గైకుంటే గనక భూలోకమందు రాబోయే శ్రమల కాలంలో నేను కాపాడుతున్నాను మీరు అన్నారు ప్రభా కాబట్టి ఈ శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ మీ వాక్యాన్ని మేమే నమ్ముకున్నాం ప్రభా మీరే మాకు సహాయకులు మా కొండ మా కోట మా దాగుకొని చోటు మీరే ప్రభావ ఆయన మీలో దాచబడ్డం మహోన్నతుడా చాటు మేము నివసిస్తున్నాం ప్రభావ వెయ్యి వేల మంది పదివేల మంది మా పక్కన పడిన అపాయ మధ్యకు రాదు ప్రభా ఆయన ఇసు ప్రభా ఆ వీటగాని ఊరి నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారు ప్రభా నీకు అన్నా ఆ తండ్రి నీకు వన్నాలి అన్న విశ్వాసంలో మేము ఉన్నాం ప్రభావ తన విశ్వాసంలో మమ్మల్ని ఇంకా ఎదిగింప చేసి నడిపించండి ఇంత భయంకరమైన ప్రభావ గొప్ప జనవంతులు ప్రభావ అయినా వ్యాక్సిన్ తట్టు పరిగెత్తున్నారు ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టి ప్రభావ తను ఇస్తే ప్రభావాలను వ్యాక్సిన్ ని నమ్ముకున్నారు ప్రభావ కనికరించడం ఆత్మ లేకపోయినా వాళ్ళ తెరవండి వాళ్ళ మొదటి క్రిమిలో మీరు నడిపించారు ప్రభావ మొదట ఏ రీతిగా ఉపదేశం పొందిండ్రో ప్రభావ ఏ రీతిగా ప్రభావ ప్రార్థన చేసిండ్రో ఏ రీతిగా ప్రభావ మిమ్మల్ని వెంబడించు ఒక ఏ రీతిగా సత్యాన్ని అన్వేషించిండ్రో ప్రభావ ప్రేమను వాళ్ళకి జ్ఞాపన చేయండి వాళ్ళ వాళ్ళ ఆత్మీయతలు ఇప్పండి వాళ్ళ హృదయాలను తెరవండి ప్రభా ఓ ప్రభాన తండ్రి నీకు వంద జీవపూటెడుతున్నారు ప్రభా మనుషులైనా కనికరించాలని కృపజీపించమని ప్రార్థిస్తాం మీ జీవన బిల్లు దయచేయండి ఓ ప్రభావ చాగుబోతుంది త్వరస్తున్న తండ్రి ఒక డెడ్ చర్చి లాగా ఉందని మీరు చెప్పినారు ప్రభా తండ్రి ప్రభా అంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం కాబట్టి ఎవరు కూడా ప్రభావం గ్రహించని స్థితిలో ఉన్నారు ప్రభాన తండ్రి ఓ ప్రభాన తండ్రి జలప్రాలయం వచ్చేంత వరకు ప్రభావిత ప్రభు మనుషులు గ్రహించలేదు ప్రభా అదే రీతిగానే ఉందని మీరు అన్నారు ప్రభా మోసపరమైన బోధులతో మనుషులు తిరిగి ప్రభా మాకేం కాదని ఓ ప్రభా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రభావ కనిపించం కృతజ్ఞపించండి ప్రభావ ఇక విధానాలు మేము చూపించడానికి అన్నాలిస్ అయ్యా ఇక మేము అనేకులు ప్రకటించాలా ప్రభా ఇది మాలోనే ఉంచుకోకుండా ప్రభా మేము ప్రభా ఇండివిజువల్ గా ప్రభా అన్ని ప్రాంతాలకు వీళ్ళు ప్రకటించాలా ఒక దశ శిష్యులు కూడా ప్రభావ అక్కడే నేర్చుకున్నారు అక్కడక్కడే తిరిగినారు ప్రభా ఒక దశ వచ్చినప్పుడు ప్రభు చెదిరిపోయినారు సో అప్పుడు ఆరంభమైంది ఆ రీతిగానే ప్రభావం ఇక్కడ ఉన్న కూడి అన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రభావ ఒకనొక దినం మీరు నడిపించినప్పుడు ప్రభావం ఇండివిజువల్ గా వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా ఆయన ఈ విధానాల మనుషులకు చూపించాలా నేర్పించాలా వాక్య చూపించాలా ప్రేమతో మమ్మల్ని హేతులు ప్రతి ఒక్కరు మేము సాత్వికంగా ప్రేమతో సమాధానంతో మేము ఓతిడితో సమాధానం చేయాలి జవాబు ఇవ్వాలా అలాంటి ఆత్మను మాత్ర అందరికీ అనుగ్రహించండి ప్రతి బ్రదర్స్ కుటుంబాలని దీవించి ఆశ్రదించండి రాబోయే కాలంలో ప్రభా మా కుటుంబాలను ఎట్లా కాపాడుకోవాలా ప్రభావ విధానాలను చూపించినా మా కుటుంబాలకు మేము ప్రాక్టీస్ చేయాలా మేము బోధించాలా మా కుటుంబాన్ని కాపాడుకోవాలి ముఖ్యమైన ప్రభావ గొప్ప జనాన్ని మేము మీ చెంత నడిపించాలా ప్రభావ ఎన్నో ఆత్మలు రక్షించుకోతున్నాయి ఓ ప్రభావితం తెలియని వాళ్ళు ఉన్నారు ప్రభా నైనా బిడల ప్రభావం వాటిని ప్రకటించాలా వాళ్ళు మీ తట్టు మీద నడిపించాలా ప్రభాయనా ఇస్తు ప్రభుత్వం ఎంతో భయంకరమైన కాలం ప్రభా నా తండ్రి ఎస్ నా తండ్రి నీకు అన్నా ప్రభావ మీరు మతలు మాట్లాడిన ఆ దినములు దినము ఆ దినములు తక్కువ చేయకుండా ఏ శరీరం తప్పించుకోండి కొంచెం కాలం అయినా బహు విశేషమైన శ్రమలు ఉంటాయన్న ప్రభావ అది మేము చూస్తున్నాం ప్రభావ కాబట్టి ప్రభా నా తండ్రి సుప్రభ మేము ఎట్లా తప్పించుకోవాలని ఏ రీతిగా ఉండాలని మీరు మాకు కాబట్టి మేము భయపడడం ప్రభావ నమ్మిక మాత్రం మంచి మీరే మా సహాయకులు ప్రభ నీకు తండ్రి గొప్పదేమో మీ సాయం కొరకు మీ నడిపిన కొరకు మీ దే దృష్టి మీరు మా నడిపించండి దేనిసే మేము భయపడకుండా ముందుకు ఆ రీతిగా ప్రభావ కళల రూపంగా నర్శన రీతిగా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ మా సేవ ఏ రీతిగా ప్రభావ కొనసాగించబోతుందో మీరు ఈ లాక్డౌన్ లో ప్రభు ప్రతి ఒక్కరితో మీరు ఆ కళలను గరించినారు ప్రభా వేసయ్య ఇంకా ఎంతమంది ప్రభావ కళలు ప్రభావిని గురించబడి బిడెలు గురి రాత్రి కళా సమయంలో కళలను గురించండి వాళ్ళ సేవ చేత మీరు బయలుపరచడం బలపరచండి ప్రభావ నూతనంగా అభిషేకించండి మీకు ధైర్యంగా ముందుకోలేదన ఆ కళాభావం పట్టుకుని ప్రభావ ప్రార్థన చేసి ప్రభావ అది ఏ విధంగా అది ఆనందం కాబట్టి ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉంది అనేది విషయాలు కూడా ప్రభావం బయలుపరచండి దానికోసమే ప్రార్థనలను కనిపెట్టుకోవాలి ఇంకా ఎక్కువ సంగతి ప్రార్థనలు ఉండాలి ప్రభావ ప్రతి బలంగా కొట్టివెళ్లి ప్రభావ నా దేవ నా ప్రభా ఇసే మెలకు గలి ప్రార్థించాలా మనుషులంతా అబద్ధ బోధలో పడుకున్నారు కాబట్టి మేము కూడా ఆ రీతి గుండకుండా మేము జాగ్రత్తగా జీవించాలా ఎందుకంటే ఒక లక్ష నలభై పెట్టుకున్నారు ప్రభావ ఆయన ఎంతవరకు మమ్మల్ని కాపాడు మీరు సీలింగ్ చేసిన ప్రభావం ముద్దులు మేము ఉన్నాం కాబట్టి అనేక సీలింగ్ లోకి రావాల ప్రభి ఓ ప్రభా మేము దాన్ని ప్రకటించి ప్రభావ మీ చూ నడిపించాలా ఆ తప్పిపోయిన గొర్రెల కొండల గుట్ట గుట్టలో చెదిరిపోయిన గొర్రె పిల్లలు ప్రభావ వాటిని తీసుకొని జమ చేసి మీ తొడ్డీలోని తీసుకొని రావాల ప్రభావ వాటిని తోడుకొని రావాల ప్రభా అయినా ఈసారి నా తండ్రి వాళ్ళ పర్వతాలను చెదిరిపోయినారు ప్రభా అయినా మేము జాగరూకులమై ప్రవా నా తండ్రి వాళ్ళందరినీ జమ చేయాల ప్రభావ పరిషత్లకు తండ్రి మీరే మాకు సహాయకులను నడిపించి మీకు నూతనమైన అభిషేకం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షన్లు పెట్టుకోమని ప్రార్థిస్తాం ముఖ్యమైన ప్రభావ నా తనతిక ప్రభావ మాలకు చిన్న బాబు నుంచి మేము ప్రార్థిస్తున్నా బ్రదర్ ప్రభావ తాకండి ప్రభావ ప్రతి అవయవానికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఈ క్రీస్తు పరిషత్ ఆలలియం తండ్రి మీరు స్వస్థపరచండి ప్రభుత్వం బ్రెయిన్ నరల్ కిడ్నీ లివర్ పత్తి అవయవం మీరు తాతని ప్రభావం సంపూర్ణ హీలింగ్ అయిపోయింది స్వస్థతను గురించి అవయవం ప్రవహణ గొప్ప సాక్షిని పెట్టుకుంటే మీరు బలపరచండి సమాధానం అను మీ ఆదరణ మీ శాంతి సమాధానం గురించండి మీద ఆధారపడి విశ్వాసంతో ప్రభు ముందు విజయం పొందుకోవాలని సహాయపడండి ఆ కుటుంబం మీరు బంధువులు అందరూ బలపరచండి స్థిరపరిచని మీకు సాక్షి పెట్టుకోండి ఆయన ఈ దినవంతం మీకు నూతనమైన నడిపించండి నా ప్రభు వాక్యాన్ని మీ జాగ్రత్తగా అహృతులు మేము భద్రపరచుకోవాలి ప్రభావ అతని తిరిగి తిరిగి నింబ్రం వేసుకోవాల ప్రభాతీ మీరు మా సహాయకులు నడిపించండి ఈ వాక్యం అన్నిటి ప్రకటించాలా అలాంటి సేవా జీతాలు నడిపించమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి మనోజ్ మనోజ్ హలో మనోజనా భాస్కర్ సార్ భాస్కర్ సార్ విజయపేద్రవ్యం ఉదయం ఫలింపెట్ నాదీవాణి వాక్యంబరేయాల జాగ్రత్త జీవించాలా అూతన విషయంలో ప్రార్థన శిక్త ప్రీతి గల సేవ చేయని నాదీవాణి భయంకరం చూప్రవా అలాది ప్రార్థనలు గడపాలా గొప్ప జనం కనుకరించు అలాగే నా దేశ నడిపేయాలా అలాగే నా జీవానికి శుద్ధం ఎన్నో కుటుంబం ఉన్న శుభ్రవాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం తాకండి వాళ్ళు మెల్లికి ఉండాలా వాళ్ళు ఆరా ఉంటారా అలాగే మీరే కనించండి నా జీవానికి శుద్ధం ఇంకా మేము ఆసక్కు చూపించండి ఒప్పు నిర్చిపోయి ఇంకా ముందు ఎట్లా మీరే మాకు మార్గం చూపించండి రైతాన్ని దిగా సిద్ధాత్మ కాల్చి నా జీవానికి శుద్ధం గొప్ప జనం ఆత్మ పరిశుద్ధు సర్వోన్ను వందీవం గల తండ్రి గొప్పదేవా నిన్ను నేడు నిరంతరం మీ కరీ ఉన్నదేవా తది ప్రభా నైనా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు ప్రభా కృతజ్ఞతలు ప్రభాయంతో ఆయా సచువు లొక్కల్లో మమ్మల్ని వచ్చినందుకు వందనాలు ప్రభా మీకు సాక్షులుగా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మేము తక్కువ దినదిన మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్న వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా ఈ విధంగా మేము మెలకు కలిగి ఉండాలి తండ్రి ప్రభా యువరుద్ధంగా తండ్రి ప్రభ నాయన తండ్రి అనేక మర్మములతో కూడి మాతో నిన్నటి నుంచి మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప కార్యాలయం చేయండి ప్రభా మీకే మహిమ కలుగును గాక తండ్రి ఈ ప్రభావనైనా జీవితాల్లో తండ్రి ప్రభా చీకటికి ఎంత మాత్రమూ చోటు తండ్రి ఈ వెలుగు సంబంధంలో ముందు తక్కువ మాకు సహాయం చేయండి బలపరచండి ప్రభా మీరు ఇచ్చిన ప్రతి విధానికై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ముఖ్యంగా తండ్రి ఈ ప్రభానైనా దాష్వాన్ని బట్టి ఆ బిడ్డని నాయన సంపూర్ణ స్వస్థపరిచి ఉన్నారని నమ్ముచుంటున్నాం ప్రభా అదే బ్రదర్ మల్కమ్ గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆ బిడ్డని కూడా నాయన సంపూర్ణంగా స్వస్థపరిచి ఉన్నారని నమ్ముచ్చుంటున్నాం ఎమ్మెల్యే ఆటిని తండ్రి బేబీ కనీశంకర్ గారిని మీ చేతులు కప్పచెప్తుంటున్నాం సంపూర్ణ స్వస్థపరచమని మీ చేతులు కప్పచెప్తుంటున్నాం తండ్రి అది మరి యొక్క బాధితులకి మంచి ఇమ్యూనిటీ దయచేసి వారికి కావాల్సిన రక్షణ దయచేయండి ప్రభా బలపరచండి తండ్రి ప్రభా ఆయన అదే విధంగా హత సాక్షులు అయిన వారు ఎవరి చేతుల్లో ఎవరైతే వారిని ఆ విధంగా చేసినారో వారికి కూడా రక్షణ చేయండి జ్ఞాపకం చేసుకోండి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ఏమైనా బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ట్రైబల్స్ ని తండ్రి ప్రభావాల శివాలను వికలాంగులను కళ్ళు లేని వాళ్ళని తండ్రి ప్రభావైనా మీ చేతులకు తండ్రి అనాథలను దిక్కులేని వారిని మీ చేతులకు తండ్రి గొప్ప కార్యాలను చేయండి ఆయన మేము కూడా ఆత్మీయ రోగముతో ఉండకుండా సహాయం చేయండి ప్రభా నైనా అనేకులతో సమాధానం కలిగి అనేకులకు సహాయం చేసేవారిగా ఉండునట్లు మాకు సహాయం చేయండి బలపరచమని తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి ఇంకా శక్తిని దాచేయమని తండ్రి నన్ను నేను తర్జించుకుంటే మిమ్మల్ని హెచ్చిస్తాము మా రక్షకుడు మా ప్రభు మీ శ్రీ కుమారుడే విశ్వకృష్ణ పరిశుద్ధి ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రిగా భాస్కర్ సార్ వాక్యం ఫలితం అందరూ సేవ చేయాలా అలా మీ అనవరకు ఎంతమంది ట్రే చేసి మాకు దానికి సదాకాలతో